పరిశుధ్ర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాసూ ప్రభానికి లెక్క లేని వందనాలు కృతజ్ఞత స్థుతిలు స్తోతీయ రజ పరిశుధ్ర ఒక సర్వశక్తి మంచుర సర్వాధికారి నీకు వందనంలో తండ్రి జీవం కలిగిన దేవానికి వందనాల తండ్రి దేవాసూ ప్రభ నీకే స్థుతి మైమా గణత ప్రభా ఉన్న ప్రభ యుగ యుగానికి ప్రభు నీకే చెరుణ కాక ఏకాజానికి స్తోతున్న తండ్రి దేవాసూ ప్రభ మా ప్రతి పాపము శాపము ఏసుకృష్టి ఒక రకం చేత కడిగి దేవాయచు ప్రభ మా హార్ట్స్ ని ఎవ్రీడే కూడా ఒక ప్రభా ప్యూరిఫై చేయండి ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మృదయాన్ని మేము నింపుకోవాలా మాలో ఇంకా ఏదైనా ఆస్కారం ఉంటుంది చూపించండి ప్రభా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతాను తండ్రి దేవాయచు ప్రభా ఎవ్రీడే కూడా ఒక ప్రభా నీ యొక్క వాక్యం వింటున్నాం దాని ప్రకారం మేము నడుచుకునేలాగా మాకు సాయపడమని బాధిస్తా మిస్ అయ్యా నీకేం వందన తండ్రి దేవాయచు ప్రభా దినాలు చూస్తే ఎంతో ఘోరంగా ఉన్నాయి ప్రభా ఎక్కడ చూసినా అల్లజడి అలజడి అల్లజడి ప్రభా కానీ ఎచ్చు ప్రభ అంత అల్లజడిలో కూడా ప్రభా అంత ఘోరమైన పరిస్థితుల్లో కూడా ప్రభ మీరు ప్రభా మా అందరిని ప్రభా నీ యొక్క రెక్కల కింద భద్రపరచుకొని ప్రభా మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవాచు ప్రభ ఎంతో మంది ప్రభా లోకంలో ప్రభా ఈ యొక్క ధన్యత పోగొట్టుకుంటున్నారు తండ్రి నీ సన్నిధికి వస్తే ప్రభా మాకు సంతోషం తండ్రి దేవని యొక్క సన్నలో ఉన్నంత మేలు కూడా ప్రభ ఎక్కడ కూడా లేదు తండ్రి అది ఎవరు గ్రహించలేకపోతున్నారు ప్రభా దేవాచు ప్రభ నేను నమ్మిన బిడ ప్రతి వారం ప్రభా నీ సన్నికి ప్రభా ను గాలి మెచ్చుకుని నీకే వందండి దేవయత్ ప్రభ ఎల్లప్పుడూ ప్రభా నీలో మేము ఆనందించాలా ప్రభా ఏసే మరో ప్రతి బిడ్డ నిన్ను స్థుతించాలా ఆరాధించాలా ప్రభా నేను మహిమ పరిచేలాగా ప్రభ మేము జీవించడం మాకు సహాయం పడమని ప్రార్థిస్తుంది మేము ఎక్కడ పోయినా సాక్ష్యంగా నిలబడాలా ఎందుకంటే ప్రభా చివరి డైసస్ ప్రభావ మీరు అన్నారు ప్రభా ఏసా మేము కిరీటాన్ని ప్రభావ పోగొట్టుకోకుండా ప్రభావ మేము జాగ్రత్తగా కాపాడుకోలేదండి దేవాయత్స ప్రభావ నువ్వు ఇచ్చిన రక్షణ ప్రభావ మేము కొనసాగించుకోవాలి ప్రభా ఎక్కడ మేము పోగొట్టుకోవద్దు ప్రభా ఈవెన్ దో కూడా ప్రభా మేము మోసపోవద్దు దేవాయత్స మీరు అన్నారు ప్రభా మధ్య శుభ ఇరవై నాలుగో ప్రభావ ఎవరు కూడా మీరు మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోమని కబటేసియా ఏసయా మీరు మాకు తోడై ఉంటే ప్రభ మేము ఇక్కడ మోచుకోమండి అందుకే ప్రభాని యొక్క పరిశుద్ధాత్మ చేత మాకు నడిపింపు దయచండి అగ్ని అభిషేకం మాకు దయచిందండి దేవ కడబరి వశం చేత మమ్మల్ని నింపండి ప్రభా దేవా మీరు అగ్ని అయితే ప్రభ మేము అగ్నించి మేము తయారు కావాలి ప్రభ మాకు సహాయపడమని ప్రార్థం తండ్రి దేవా ఏసు ప్రభా ఎందుకంటే ప్రభ లోకంలో ఎక్కడ చూసినా కానీ ఇంత మంచి ధన్యతలు ఇవన్నీ కూడా వాళ్ళు పోగొట్టుకుంటున్నారు తండ్రి దేవాయప్రభావ వారికి తెలీదు ప్రభావ వారు ఆత్మీయ నేతలు మీరు చెప్పండి వాళ్ళతో మీరు దర్శించండి మాట్లాడలేదు ప్రభావ ఏచి నీ నీతిని సత్యాన్ని మేము ఎక్కడ పోయినా ప్రకటించాలి తండ్రి ఏచా ఒకసారి ఇప్పుడు మనకి ప్రార్థం తండ్రి నీకే ఇవ్వంతుండీ మరి ఎవ్రీడే కూడా ప్రభా మా కూడా ప్రభా మేము ప్రతిదీ కూడా ప్రభా జాగ్రత్తగా మేము జీవించాలి ప్రభా దేవాయసు ప్రభ దుసుడు ప్రభ ఎప్పుడు గుణప్రభా కొట్టడానికి చూసిన ప్రభ అయినా కానీ ప్రభ మేము పడిపోదు ప్రభ స్థిరమైన మంచు మాకు దయించండి దేవాయసు ప్రభ గాలి వాన తుఫాను జలరేగిన గాని ప్రభా మేము పడిపోదు తండీ ఎందుకంటే ప్రభ నీ యొక్క ఆత్మ మాకు తోడే ఉంటే ప్రభా మేము పడిపోతండి అందుకే ప్రభ నీ యొక్క ఆత్మ మాకు తోడే ఉండి నడిపించండి మేము లెఫ్ట్ రైట్ పడిపోవడానికి వీలేదు స్థిరమైన మంచు మాకు దయించండి ప్రభ నీ అందు ప్రభావ మా మనుషులు మా ఆత్మలు సమస్తం ఎవ్రీథింగ్ ప్రభ నీ వైపు కేంద్రీకరించుకోండి నీకే స్తోతము నీకే వందనాలు తండ్రి కృతజ్ఞతలు స్తోత కలలి రజ దివా పాటల ద్వారా మయము పొందండి వాకు మీరు మాతో మాట్లాడండి దేవైసే మర ఆది అంతము మీరే తోడైండి ప్రభాని యొక్క పరిశుద్ధాత్మత నడిపించింది దయచమని యేసుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఆమెన్ కోరుకున్నాను నేను కోరుకున్నాను కోరుకున్నాను నేను కోరుకున్నాను ఏసయ్యా కావాలని కోరుకున్నాను ఏసయ్యా కావాలని కోరుకున్నాను ఇష్టపడాను నేను ఇష్టపడాను ఇష్టపడాను నేను ఇష్టపడాను ఉండాలని ఇష్టపడాను ఏసుతో ఉండాలని ఇష్టపడ్డాను స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా ఏ సయ్యా నా ఏ స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా ఏ నా ఏసయ్యా కోరుకున్నాను నేను కోరుకున్నాను కోరుతున్నాను నేను కోరుకున్నాను యేసయ్య కవలని కోరుకున్నాను యేసయ్య కవలని కోరుకున్నాను హృదయ నిండా నివేశు తాళం పం నీవేశు హృదయం నిండా నివేశు తాళం పంత నీవేసు ధ్యానమంత నీవేసు నా ధ్యానమంత నీవేసు నీవే కావాలని కోరుకున్నాను నీవే కావాలని కోరుకున్నాను స్నేహితుడా ప్రాణప్రియు ఏ సయ్యా నా ఏసయ్యా స్నేహితుడా నా ప్రాణప్రియుడా ఏ సయ్యా నా ఏసయ్యా కోరుకున్నాను నేను కోరుకున్నాను కోరుకున్నాను నేను కోరుకున్నాను ఏ కావాలని కోరుకున్నాను సై కావాలని కోరుకున్నాను నా ప్రాణమా నాగానమా నా రక్షణకు ఆధారమా నా ప్రాణమా నాగానమా నా రక్షణకు ఆధారమా నా నిరీక్షణ ఆనందమా నా నిరీక్షణ ఆనందమా నీవే కవలని కోరుకున్నాను నీవే కవలని కోరుకున్నాను స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా ఏ సయ్యా నా ఏ స్నేహితుడా నా ప్రాణప్రియుడా ఏ సయ్యా నా ఏ కోరుకున్నాను నేను కోరుకున్నాను కోరుకున్నాను నేను కోరుకున్నాను యేసయ్య కావాలిని కోరుకున్నాను యేసయ్య కావాలిని కోరుకున్నాను నీ పాదలే చాలు raja నీ సన్నిధి నాకు కావాలయ్యా నీ పాదాలే చాలు రజా నీ సన్నిధి నాకు కావాలయ్యా నీ నీడపడినా చాలుదేవా నీ నీడపడినా చాలుదేవా నీతో ఉండాలని కోరుకున్నాను నీతో ఉండాలని కోరుకున్నాను స్నేహితుడా నా ప్రాణప్రియుడా సయ్యా నాయ సయ్యా స్నేహితుడా నా ప్రాణప్రియుడా ఏ సయ్యా నా ఏ కోరుకున్నాను నేను కోరుకున్నాను కోరుకున్నాను నేను కోరుకున్నాను ఏ కావాలని కోరుకున్నాను ఏసయ్య కావాలని కోరుకున్నాను ఇష్టపడాను నేను ఇష్టపడాను ఇష్టపడాను నేను ఇష్టపడాను ఏసుతో ఉండాలని ఇష్టపడాను ఏసుతో ఉండాలని ఇష్టపడాను స్నేహితుడా నా ప్రాణప్రీయుడా య్యా నా ఏ స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా ఏ నా ఏ సయ్యా అలలియ ప్రేజడప్ప థ్యాంక్ యూ ప్రేజ్మ థ్యాంక్ యూ ఈరోజు మనకు పప్పు బ్రదర్ వాక్యం అందిస్తారు బ్రదర్ పప్పు బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి ్రదర్ ఈ రోజు దేవుడి ఈ సమయాన్ని ఇచ్చినందుకు దేవుడికి చాలా వందనాలు ముఖ్యంగా వాతావరణం కూడా దేవుడు తన కంట్రోల్లో పెట్టుకున్నాడు మనం ఇంకొక అందరూ అనుకుంటారు ఏమో అప్పుడు మా రాదు ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాడు అనేసి కానీ ఏంటంటే కొద్దిగా పరిస్థితులు బాగాలేవు నాకు కినిపించే వచ్చేసరికి బాగా లేట్ అయిపోతుంది ప్రతిరోజు మా నాకు చిన్న టెన్ మంత్స్ బేబీ ఉంది నేను రాగానే తను ఎత్తుకోవాలా అప్పుడు మా మిస్ వంట చేస్తుంది దాని వల్ల నేను ఈ స్కైప్ కాల్లో రాకపోవడం జరుగుతుంది ఇక దానికి టైం సరిపోతలేదు రోజు లేట్ అయిపోతుంది నాకు సీజన్ నాది ఇక నేను కూడా బాగా టైం కి దానికి ప్రోగ్రామ్ అయిపోయాను కానీ దేవుని దృష్టిలో అది తప్పది ఇక దీని నుండి బయటపడాలంటే నాకు మార్గం చూపించాలా ఇక టైమింగ్ అన్ని సెట్ చేసుకొని నేను కూడా స్కైప్ లో జాయిన్ కావాలని అనుకుంటున్నాను ప్రతిరోజు కనీసం రోజు జాయిన్ మీ వైఫ్ కూడా జాయిన్ అవ్వచ్చు బాగుంటది ఇద్దరికి అంటే పాప చిన్న ఉంది తన వల్ల నేను మనం జాయిన్ కాలేకపోతున్నాము ఇంకా ఇప్పుడు నేను ఏదో విధంగా చేస్తాను గట్టిగా ఎందుకంటే దేవునికి ప్రార్థన చేస్తే ఆయననే మనకు మార్గం చూపిస్తాడు ఆయననే టైమింగ్ ఇస్తాడు ఆయనే ప్రతి చేస్తాడు ఎందుకంటే ఆయన మీద ప్రతి ప్రతిరోజు ఆయన మీద ఆధారపడి నేను జీవిస్తూ ఉంటా అయితే మనం ఈరోజు వాక్యం చూసుకుందాం మనం ఈరోజు వాక్యం చూసుకుందాము యోనా వాక్యం చూసుకుందాము యోనా వాక్యము మొదటి అధ్యయము మొదటి వాచనం చదివే ముందు నేను కొద్దిగా ప్రార్థన చేసుకుంటాను హదిలియ పరిశుద్ధుల అభిమీస్తక ప్రేవా ఈ రాత్రికాల సమయం చేస్తూ ప్రభా మేమందరం ఈ స్కై కవర్ లో కూడుకున్నామే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మరి ముఖ్యంగా ఈ వాతావరణం వేసుప్రమ మీ ఉంచుకోండి ఈ వాక్యం ధ్యానిస్తుండగా మా ఆలోచన మీ సన్నిధిలో ఉండాలి వేసుప్రభ ఈ వాక్యం ద్వారా వేసుప్రభ మా విశ్వాసం బాధపడాలా ఈ వాక్యం ద్వారా ప్రార్థనలో శక్తి ఉందని మేము గ్రహించాలా అలాంటి గొప్ప జ్ఞానము మాకు దయచ్యమని ఏసు క్రీస్తు నామంలో ప్రధిస్తున్నాం తర్రి అమ్మే యోన వాక్యము మొదటి అధ్యాయము మొదటి వచనము నాలుగు దాకాలు చదివితే చదవచ్చు నాలుగు దాకా ఫస్ట్ నుండి ఫోర్త్ వరకి హలో హలో సిస్టర్ చదవండి సిస్టర్ ఫస్ట్ నుండి ఫోర్త్ దాకా చదవండి అక్కడ ఆపండి అమిత్తతాయి కుమారుడైన యోనా ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నినమే పట్టున దోషము నా దృష్టికి ఘోరం అయను గనుక నీవు లేచి నినవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవర్ అల్యా అయితే ఇక్కడ దేవుడు ఆ దేవుడు ఏం చేస్తాడంటే అంటే చిన్న నీకు వాక్యం చెప్తుంది ఒక విషయం చెప్తాను ఒక కొంతమందికి దేవుడు కొన్ని వరాలు ఇస్తాడనమాట ఇప్పుడు ఎవరో ఒక బ్రదర్కి ఏదైనా సమస్య రాబోతుందంటే దేవుడు మీ ధరను నా ధరను మాట్లాడతాడనమాట మాట్లాడి ఏం చేస్తాడంటే ఆ బ్రదర్ సమస్య రాబోతుంది మీరు ఆ బ్రదర్ గురించి ప్రార్థన చేయండి ఆ బ్రదర్ దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పండి ఆ బ్రదర్ ఏ సమస్య మీరు ఆ బ్రదర్ గురించి ఆ సమస్య నుండి వాక్యం ధర చెప్పి ఆ సమస్యలో ఉన్న బాధని ఆయన దాని లోపల ఇరికపోయాడు దాని నుండి బయటికి తీసుకురా అండి అనేసి దేవుడు చాలా మందితో మాట్లాడుతుంటాడు చాలా మంది వెళ్ళి ఇక్కడ చాలా కేసులు ఉన్నాయి మనం చూసినాం దేవుడు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళు తనకి ఈ సమస్య రాబోతుంది చెప్పకుండా కూడా ప్రార్థన చేస్తే వాళ్ళ సమస్యను దేవుడు విజయం ఇచ్చాడు అయితే అదే సమస్య ఒక దేశానికి రాబోతుంది దేవుడు ఏం చేస్తారంటే యోన అనే ప్రవక్త దేవుడు వాడుకుంటాడు వాడుకొని ఏం ఒక దేశానికి ఒక పట్టణానికి పంపించి దేవుడు యోన ప్రవక్త ద్వారా ఆ పట్టణానికి పంపిస్తాడు సిస్టర్ చదవండి సిస్టర్ మూడవ వచ్చాం నుండి అయితే యహోవా సన్నిధిలో నుండి కంటిన్యూ చేయండి సిస్టర్ హలో అన్నా వినిపిస్తుందన్నా చదవండి చదవండి ఇప్పుడు మీరు చదవండి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారా లేదు చదవండి సిస్టర్ సిస్టర్ నేను చదువమంటారా మీకు అక్కడ కొద్దిగా కవరేజ్ ప్రాబ్లం ఉందేమో కదా ఓకే అమ్మా నాకైతే సిగ్నల్ ఫుల్ గానే చూపిస్తుందమ్మా అవునా చదవండి సిస్టర్ అయితే చదవండి అయితే సన్నిధిలో నుండి కశీష్ పట్టణముకు పారిపో ఆ ఏరియాలోనే ప్రాబ్లం ఉన్నట్టుంది సిస్టర్ నేను చదువుతాను లేదు అమ్మా నేను చదువుతాను మీరు మ్యూట్ లో ఉన్నాడు అయితే యోహోవా సన్నిధిలో నుండి తడిశిశు పట్టణముకును పట్టణమునకును పారిపోవాలని యోన ఎప్పేకుపోయి తడిశిషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యోహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా ఓడవారితో కూడి తడిశిషునకు పోగుటకు ఓడెక్కెను అయితే ఏం చేసిందంటే దేవుడు ఇనని నిలివే పట్టణం భూమంటుండు ఎక్కడ మొమ్మ ఉంటే నినివే పట్టణానికి వెళ్ళమంటున్నాడు ఎందుకంటే నినివే పట్నం దేవుని దృష్టికి పాపం అయిపోయింది శాప పాప దేవుని దృష్టికి భయంకరంగా పాపం చేసేది వాళ్ళు నేను శాపం చేస్తా వాళ్ళు నేను నాశనం చేస్తా అని దేవుడు డిసైడ్ అయ్యడు అయినా దేవుడు ఏం చేస్తుంటే ప్రేమిస్తున్నాడు ఒక ప్రవక్తను అక్కడ తీసుకెళ్ళి యోనానే ప్రవక్తను అక్కడ తీసుకెళ్ళి నా వాక్యం వాళ్ళకి చెప్పు వాళ్ళు వింటరు వాళ్ళు నన్ను నమ్ముతారు అప్పుడు వాళ్ళు నాశనం గారు పర్లో దేవుని వాక్యం విని వాళ్ళు మారు మనసు పొందుతారు పర్లోక రాజ్యం వస్తుంది అనే దేవునికి ఒక కాన్సెప్ట్ అనమాట దాని ద్వారా ఇక్కడ ఏం చేస్తుండే దేవుడు యోనని ఒక పని అప్ప చెప్పాడు పనప్ప యోన ఏం చేసిండే నినివే పట్నం పోకుండా తడిషిష్ అనే పట్టణానికి పూటకు ఓడెక్కాను అయితే ఇక్కడ ఇంకొక ఇక్కడ ఏముందంటే చిన్న సెంటెన్స్ ఎక్కడ ఉందంటే ఇక్కడ ఇక్కడ చూపిస్తాను అండి ఒక్క నిమిషము అదేవిధంగా చదువుతుంటే నాకు ఈజీగా ఉంటుందని ఒక్కటి ఇగో ఇక్కడ ఏముందంటే యోహోవా సన్నిధిలో నిల్వక ఓడవారితో కూడి తర్శనకు పోగుటకు అంటే ఇక్కడ యోహోవ సన్నిధిలో అంటే ఎప్పుడంటే ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకి వినవో దేవుని మాటకు నువ్వు లోబడవో ఆయన సన్నిధికి నువ్వు ఇవ్వనమాట ఈ వాక్యం ఇక్కడ క్లియర్గా ఉంది యోహోవ సన్నిధిలో నిల్వక అంటే నువ్వు దేవుని మాట వినక్కుంటే ఏమైపోయిందంటే నువ్వు దేవుని మాట వినక్కున్నా పర్లేదు ఎప్పుడైతే నీ మనసులో వేళ గురించి నేను ఆయన గురించి ప్రార్థన చేయను అంటే నువ్వు దేవుని సందీ దాటిపోయినట్టే అంటే ఆయన ఉన్న ప్రాపర్టీ నుండి నువ్వు వెళ్ళిపోయినట్టు ఆయన ఉన్న ఆలయం నుండి నువ్వు బయటికి వెళ్ళిపోయినట్టు అనమాట అది ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు అనమాట అయితే ఓడవాడితో కూడా తడిసి పూటకు ఓడెక్కాను అప్పుడు యోన్ ఏం చేసిండంటే దేవుడు వేరే ప్లేస్కి వెళ్ళమంటే ఈయన ఏం చేసిండు ఆయన సొంత ఆలోచన సొంతగా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగిందంటే అయితే యుహోవ సముద్రము మీద పెద్ద నేను నాలుగో వచనం చదువుతున్నాను అయితే యహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చాను అంటే చూడండి యోనా దేవునికి ఆయన మాట దేవదే యో నేను చేసిన ఆలోచన తొలిపోతే అక్కడ ఏమైపోయిందంటే అక్కడ ఓడ మొత్తము గాలికి ఏమవుతుందంటే బద్దలైపోతుందన్నమాట వచ్చాను కాబట్టి నావికులు భయపడి ప్రతి వాళ్ళను తన తన దేవతను ప్రార్థించి ఓడ చులుకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారివేసి అయితే ఇక్కడ ప్రతి దానిలో ప్రయాణం చేస్తూ చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారనమాట వ్యాపారస్తులు చాలా మంది ఉన్నారు ఆ వ్యాపారస్తులు ఆ ఓడ నడిపే ఎంప్లాయీస్ ఉన్నారు స్టాఫ్ ఉన్నారనమాట అయితే అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు ఈ ఓడ ఎందుకు ఇట్లా అవుతుంది ఎందుకు ఇట్లా ఇట్లా అవుతుంది ఇక్కడ మేము పడిపోయి దాంట్లో చనిపోతున్నాం అని చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటే ఓడని వెయిట్ తక్కువ చేస్తున్నమాట దాంట్లో ఉన్న బరువుని మిషన్ని సామాన్లని ఏమేమి ఉన్నాయో కింద సముద్రంలో తీసి పాడేస్తున్నారు అప్పుడు ఒక లెవెల్లో వస్తుంది ఏమో అనేసి వెయిట్ వేట్ కొద్దిగా తగ్గినప్పుడు ఆ గాలికి కొద్దిగా బ్యాలెన్సింగ్ ఉంటుంది ఏమో అనేసి వాళ్ళ ప్లానింగ్ తర్వాత అది చేస్తున్నారు అది తర్వాత ఏముందంటే అప్పటికి యోన ఓడ అప్పుడు ఏం చేస్తున్నంటే యోన ఓడ కింద అప్పటికీ యోన ఓడ దిగువ భాగంలో పోయి పండుకొని గాఢ నిద్రపో నిద్రపోయి ఉండేను అతడి ఏం చేస్తుందంటే దేవుని మాటకు లోపడకుండా లోపడబోయి ఒక లోపట్కెళ్ళి రూమ్ లో అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దకు వచ్చి ఓ ఈ నిద్రబోత అంటే కూడా ఒక ప్రవక్తని ఒక నార్మల్ పర్సన్ తిడుతున్నాడు అనమాట ఏమని తిడుతున్నాడు ఓ నిద్రబోత అంటే ఇక్కడ చూడండి మనిషి దేవుని దేవుని అనుసరంగా జీవించకుంటే అప్పుడు ఏమైపోతుందంటే దేవుని ఆత్మ ఆయన నుండి వెళ్ళిపోతుంది దేవుని ఆత్మ ఆయన నుండి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆయన శరీరము బలహీనంగా అయిపోయి మత్త అయిపోతుంది అందులో ఎప్పుడు ఎక్కడ నిద్రపోలేదు నిద్ర కానీ దేవుని ప్రార్థించి దేవుని గురించి చాలా మందికి చెప్పిన తర్వాత సమయము సందర్భం బట్టి నిద్ర వేయరు మనం చూడాల్సిన విషయం ఏంటంటే యోన విషయంలో ఆయన దేవుని మాట వినకుండా పడుకుంటున్నా అనమాట అంతే కదా సింపుల్గా చాలా మంది ఆ అంటే నా ఎలా అంటే దేవుని దృష్టిలో చాలా మంది గంటల గంటలు ప్రార్థన చేస్తుంటారు అనమాట అయితే మనిషికి పని ఎనిమిది గంటలు నిద్ర ఎనిమిది గంటలు మిగతా ఎనిమిది గంటలు ఏం చేస్తుంటారంటే చాలా మంది టైం దొరికింది కదా అనేసి పండుకోవడం చేస్తారు అదే సేవకులు మీలాంటి వాళ్ళు అందరూ ఏంటంటే మోకలా ప్రార్థన చేసి ఆ ఎనిమిది గంటలు కనీసం దేవునికి నాకు తెలిసైతే కనీసం సిస్టర్ల విషయంలో అయితే ఒక మూడు నాలుగు గంటలు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు సిస్టర్స్ బ్రదలు చేయక చేయకపోవచ్చు ఎందుకంటే పాపం వాళ్ళు అలసిపోతారు కదా దాని గురించి నేను అంటున్నాను అయితే ఇక్కడ యోన ఏం చేస్తుడు నిద్రపోతుండు ఎందుకంటే దేవుని మార్గంలో లేడు ఆయన శరీరం కూడా మత్త అయిపోయింది దేవుని ఆత్మ యోన లేదు అప్పుడు నాయకుడు అతని ఎద్దకు వచ్చి ఓ నిద్రపోతా నీకేమి లేచి దేవుని ప్రార్థించము చావకుండా ఆ దేవుడు మనయందు కనికరించును అనేను అప్పుడు అతను లేచి ఓడ నాయకుడు వచ్చే దేవతలకు మొక్తున్నాము నువ్వు లేచి నీ దేవుని ప్రార్థన చేసుకోమంటున్నాడు దేవుడు మన కనికరించినని అనేను అంతలో నేను ఏడో వచ్చిన అంతలో ఓడవారు యువని బట్టి ఇంత కీడు మనకు సంభవించిందని తెలియుటకు మనము చీట్లు వేతాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని చీట్లు వేయగా ఇప్పుడు ప్రతి అందులో వ్యాపారం చేస్తూ తెలుసుకున్నారు అరే ఇంత పెద్ద ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎవరి వల్ల వచ్చింది మనం నమ్ముకున్న దేవుడు ఆ మోసం చేయడు మనం ఒక చిట్టు వేస్తాము అందులో ఎవరు పేరు వస్తే దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాము అని వాళ్ళు అనుకో అనమాట చీటు యోన మీదికి వచ్చాను అది వెళ్ళుయ్యా అక్కడ ఏమవుతుంది అక్కడ ఉన్న దేవుళ్ళ గొప్ప దేవుడు మన యేసు ప్రభు ఆ ప్రభు పని చేయకుండా ఈయన సొంత ఆలోచితను బయటికి అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు ఈయన వదలతలేడు అస్సలు దేవుడు ఒక పని నీకు అప్పగపి ఒక పని దేవుడు మనకు అప్పగిస్తే మనం ఆ పని క్లియర్గా చేయాల నేను ఆ పని చేయని దేవా తప్పించుకున్నాం అనుకో కాదు దేవుడు మళ్ళా నీతోనే ఆ పని చేపిస్తాడు కాబట్టి వారు అతని చూచి ఎవరిని బట్టి ఈ కీడు నాకు కలిగిందని నీవెక్క ఇక్కడ ఒక్కసారి ఒక్క నిమిషం చీటి యోనా మీదికి వచ్చాను కాబట్టి వారు అతన్ని చూచి ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించిన నీ వ్యాపారం ఏమిటి నీవెక్కడి నుండి వచ్చి తీవని నీ దేశమేదో నీ జనం ఏదో ఈ సంగతి ఎంతయు మాకు తెలియజేయము అనగా అతడు వారితో ఇట్లా అను అప్పుడు వాళ్ళు యోన అడుగుతారు అసలు నువ్వెవరు నీ దేవుడు ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వేం వ్యాపారం చేస్తున్నావు అప్పుడు యోన అంటాడు తొమ్మిదో నేను చదువుతున్నాను లాస్ట్ ది నేను హిబ్రియుడిను సముద్రంకును భూమికిని సృష్టి అయిన ఆకాశ దేవుడై ఉన్నాను దేవుడై ఉన్న యుహోవా ఎందు నేను భయభక్తులు గల వాడేనను యున్నాను ఇక్కడ ఏమంటుండంటే యోన ఓపెన్ గా ఒప్పుకుంటుండు సముద్రమును భూమికిని సృష్టి ఆకాశమందుండు దేవుడై ఉన్న యుహోవా ఎందు నేను భయభక్తులు గల వాడేను వాడనై ఉన్నాను తాను యుహోవా సన్నిధిలో నుండి పాయిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియజేసి ఉండెను అతను చెప్పేసిండు నా దేవుడు గొప్ప దేవుడు సముద్రానికి భూమిని సృష్టించిన దేవుడు ఆయనకు ఒక పని అప్పగిస్తే నా పని చేయకుండా వేరే దగ్గర పారిపోతున్నా అని చెప్పాడు వారు ఆ సంగతి తెలుసుకొని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతన్ని అడిగారు అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికముగా అధికమవుచున్నది సముద్రము మా మీద రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవాలని అతని అడగాక యో నా నన్ను బట్టియు ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చిను అయితే చెప్పేసి అనమాట ఈ సముద్రం ఇట్లా పొంగుతున్నది వస్తున్నది ఓడం మొత్తం బ్యాలెన్స్ లేకుండా అవుతుంది ఏం చేయాలంటే అప్పుడు ఆ యోన ఏమంటుందంటే నన్ను బట్టియు ఈ గొప్ప తుఫాను మీ మీది పనడం వచ్చినాము మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది నన్ను ఎత్తి సముద్రంలో పాడివేయుడి పాడవేయుడి అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మలించును అతడు వారితో చెప్పెను అయితే ఈ విషయం చెప్పేసి అనమాట మిగతా వ్యాపారస్తులకి మిగతా ప్రయాణాలకు వారు ఓడను దరికి తెచ్చు వారు ఏం చేశారంటే అన్ని ప్రయత్నాలు చేసినంట లాస్ట్కి అయిన అది కాలేదు అయితే పద్నాలుగో వచ్చిన ఏమవుతుందంటే కాబట్టి వారు యోహవా నీ చిత్తం ప్రకారము నీవే దీన్ని నీ మనిషిని బట్టి మమ్మను లయము చేయుకుందువు గాక అంటే వీళ్ళు ఏమంటురంటే నీ మనిషిని నీళ్ళేస్తే మమ్మల్ని ఇలాంటి శిక్షియకు శిక్ష ఇయ్యకు అంటే వీళ్ళు తొందరగా మన దేవుడు నిజం తెలుసుకున్నమాట మిగతా వ్యాపారస్తులు కానీ మిగతా ప్రయాణకులు తెలుసుకు చేయకుందువు గాక నిర్దోషిని చంపితీరని నేరం మా మీదికి మోపుకుందువు గాక అని యోహోవాకు చేసుకొని యోనను ఎత్తి సముద్రంలో పాడివేసిరి పాడివేయగా అని సముద్రము పొంగకుండా ఆగెను ఇది చూడగా ఆ మనుషులు యోహోవాకు మిగులు భయపడి ఆయనకు బదిలు అర్పించి మొక్కుబళ్ళు చేసిరి అది ఇక్కడ ఈజీగా తెలిసిపోతుందనమాట ఏం తెలుస్తుందంటే దేవుడు ఇంత గొప్ప దేవుడు అనేసి వాళ్ళు దేవుణ్ణి విశ్వాసం పెట్టి అప్పుడే యోనను పడేస్తే యోన పడేయంగానే అప్పుడు సముద్రము నిమ్మలి మిక్కిరే అంటే నిశ్శబ్దంగా అయిపోయింది ఓడ కూడా బ్యాలెన్సింగ్ అయిపోయింది అయితే ఇక్కడ ఇక్కడ మెయిన్ ఒక పాయింట్ అనమాట నేను ఏం చెప్పాలంటే పాయింట్ అదేసి ఎందుకు యోన నిలిమి పట్టణానికి వెళ్ళలేదు ఎందుకు సొంతంగా అక్కడికి వెళ్ళిపోయాడు మళ్ళీ ఎందుకు అందరి ముందు ఒప్పుకుంటున్నాడు నా దేవుడు గొప్ప దేవుడు భూమిని చేసిండు ఆకాశాన్ని చేసిండు సముద్రాన్ని సృష్టించిన దేవుడు ఆయన నేను మాటకు వినలేదు ఎందుకు ఒప్పుకుంటున్నా అంటే యోన లోపల ఒక లాంటి స్వార్థం వచ్చింది అది మీకు తెలుసు అనుకుంటా ఆ స్వార్థం వల్ల ఇక్కడ వాక్యం నేను ఏం చెప్తుందనంటే మనకి మనము ప్రార్థన చేస్తుంటాం అందరి గురించి ఒకవేళ మనం వాళ్ళతో గొడవబడ్డా కానీ వాళ్ళు మనతో గొడవబడ్డ కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వల్ల పెద్ద గొడవ వాళ్ళ ముఖం మన చూడకుండా మనం ముఖం వాళ్ళ చూడకున్నప్పుడు వాళ్ళ ఏదో సమస్య ఉన్నప్పుడు వాళ్ళ ఏదో సమస్య ఉందనే సంగతి నీకు తెలిసినప్పుడు కానీ నీకు ఒక కాల్ ద్వారా కానీ వేరే వాళ్ళ ద్వారా నీకు తెలిసిందనుకోండి నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తావా చేయవా ఈ విధంగా లాగా స్వార్థంగా ఉంటావా అని ఈ వాక్యం ఈ విధంగా నేను అర్థం చేసుకున్నాను అనమాట ఎంత మనకి మనతో ఎంతమంది కొట్లా ఇప్పుడు చాలా మంది మనం మనుషులం అనమాట మనకు హృదయం ఉంటుంది దాని లోపల కోపం ఉంటుంది ప్రేమ ఉంటుంది చాలా మంది అది సహజమే ఇప్పుడు నాకు కూడా కోపం ఉంటుంది అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే వాడి సమస్యను నేను వాళ్ళ గురించి నేను అర్థం చేయాలని అప్పుడప్పుడు ఒకసారి మన ఆత్మలో రెండు రెండు విధాలుగా చెప్తుంటదనమాట మన సెవెన్ సెన్స్ అంటారు కదా లోకమట్లా అట్లా రెండు విధాలు చెప్తుంది కానీ చాలా మంది ఆ సెవెన్ సెన్స్ కూడా ఒక్కొక్కసారి పాటిస్తుంటారు కానీ ఇక్కడ యోన విషయంలో చూసుకుంటే యోన స్వార్థం గురించి ఆ నినివే వేలు మా యూదులు మా యూదు మీద మాకు ఎక్కడ అటాక్ చేసే స్వార్థం గురించి ఆయన అక్కడ పోలేకపోయిండా ఏందో నాకు తెలియదు కానీ ఇక్కడ మనం కూడా ఏదైనా సమస్య వేరే వాళ్ళకు అదే వాడు నాకు డబ్బులు ఇవ్వలేదు వాళ్ళందరి ముందు నాకు పరువు తీసేయండు ఆ మా ఫ్యామిలీలో వాడు నాకు పరువు తీసేయండు నేను వాళ్ళకి ఎన్నో విధాలుగా సాయం చేసిన వాళ్ళకి ఆ సమస్య వచ్చింది నాకు చేసినందుకు ఏ సమస్య వచ్చిందని మనము ఆ విధంగా ఫీల్ అవ్వద్దు అనమాట ఎందుకంటే దేవుడు ఆ సమస్య అతనికి వచ్చిందంటే ఆ నీ శత్రులకు ఆ సమస్య వచ్చిందంటే నీతోనే ప్రార్థన చేపిస్తాడు అనమాట ఈ వాక్యాన్ని ఈ విధంగా అర్థం చేసుకోండి నీతోనే ప్రార్థన చేపిస్తాడు నువ్వు చేయకుండా కూడా నీ దాన్ని ప్రార్థన చేపిస్తాడు ఒకవేళ స్వార్థం ఉన్నావు అనుకోండి అప్పుడు నువ్వు ఇన్ని సంవత్సరాల దానించిన వాక్యము ఇన్ని సంవత్సరాల చేసిన సేవ వ్యర్థమైపోతుంది అనమాట నేను నిజం చెప్తున్నాను నేను నేర్చుకుంది ఒకటే అనమాట నాకు నాకు ఉన్నారు శత్రులు ఉన్నారు బిజినెస్ చేస్తా కదా చాలా మంది శత్రులు ఉంటారు నాకు ఆ నాకు తెలిసిందనుకోండి అరే ఇట్లా ఉందంట ఆయన పరిస్థితి ఇట్లా అయిందంట అంటే నేను ప్రార్థన చేస్తాను నేను ప్రార్థన చేస్తా వాళ్ళకి ఫోన్ చేస్తా వాళ్ళకి ఫోన్ చేసి కూడా చెప్తా ఇట్లా మీకు ఈ సమస్య వచ్చిందంట కదా మళ్ళీ నేను ప్రార్థన చేస్తున్నాను మీ ఇంటికి నేను రావచ్చా మా అమ్మని తీసుకొని రావచ్చా అన్ని ఇట్లా కూడా అడుగుతా వాళ్ళు చాలా మటుకు నైంటీ పర్సెంట్ రమ్మని చెప్తుంది నేను వెళ్ళి వాళ్ళకి ప్రార్థన చేస్తా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ మనకు ఫోన్ చేస్తారు ఆ సమస్య వాళ్ళు దేవుని వాళ్ళకి విడుదల వచ్చేస్తుంది సమస్య నుండి అయితే వాళ్ళకి అప్పుడు ఏమవుతుందంటే మన వేసుభావ మీద ఒక ట్వంటీ నమ్మకం వచ్చేస్తుంది అది ఏమవుతుంది అంటే వాళ్ళకి చెప్పతే ట్వంటీ నమ్మకం వచ్చిందో మెల్లమెల్ల మెల్లమెల్ల మెల్లమెల్లగా అంటే వానికి దేవుని పునాది వాని శయంలో పాతి వచ్చేస్తా నేను వాడిపో నాకు నాకు నాకు మనకి కాంటాక్ట్ లేకపోవచ్చు కానీ ఒక నమ్మకం అయితే మనకుంటుంది అదే పదాన్ని రోజు పదన పడసన వచ్చి నాకు ప్రార్థన చేయమాడు అనే ఒక విషయం వాళ్ళప్పుడు నేను పెట్టేసి వచ్చేస్తాను ఎందుకు పెట్టేసి వచ్చేస్తానంటే వాడు కూడా ఇప్పుడు నాతో నెట్టుకున్నాడు పరలోక రాజ్యంలో కూడా నన్ను గలుచుకోవాలి విజయమైన దేవుడిని వాళ్ళు అనే ఒక కాన్సెప్ట్ తో నేను వెళ్తుంటాను అయితే యోన విషయంలో కూడా అతనే ఉంటుందన్నమాట అయితే వాళ్ళు ఎప్పుడైతే పడేస్తారో అక్కడ రెండో అధ్యాయంలో ఏముంటుందంటే ఇదే యోన రెండో అధ్యాయం మొదటి విషయంలో ఆ మత్స్యము కడపులో నుండి యోనా యో ఇక్కడ ఒక్క నిమిషము సారీ ఇక్కడ మొదటి అధ్యాయం పదిహేను వచ్చి ఏముందంటే యోన యోనను ఎత్తి సముద్రంలో పాడివేసి పాడివేయగాని సముద్రము పొంగకుండా ఆగాను ఇది చూడగా ఆ మనుష్యులు యోవ మిగులు భయపడిది ఆయనకు బలిపించి మృక్కులు మృక్కుబులు చేసిరి గొప్ప మత్స్యం ఒకటి యోనను నింగులని యోహ నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండేను చూడండి ఇక్కడ ఒక పెద్ద త్రిమింగులం అనమాట పెద్ద చాపని దేవుడు ఆ ఒక పనిచ్చిడు అనమాట యోన కూడా దేవుని పని చేస్తున్నారు కానీ ఈ చాప దేవుని పని చేస్తుంది అంటే చూడండి ఆ చేపకి అసలు ఆ సచిపోతే దానికి ఆత్మనే ఉండదు దానికి పర్లోక రాజ్యమే ఉండదు అయినా దేవునికి లోబడుతుంది ఎందుకంటే ఏదైనా సృష్టించు ఏదైనా నిజమైన దేవుడు అని దానికి కూడా తెలిసిపోయింది కాబట్టి లోబడుతుంది నీకు దేవుడు నీ సమస్యలని తీసేస్తున్నాడు నీ ఆత్మని పరలోక అంటే ఇక్కడ మనం జీవించేది కొద్ది రోజులు అక్కడ పరలోక రాజ్యాన్ని ఉండేది జీవితం కానీ ఈ రోజు ఈ రోజు దేవుని మాటకి ఎవరు లోబడలేకపోతున్నారు అనమాట అంటే నేను మీ విషయం చెప్తున్నాను నేను చాలా మందిని చూస్తున్నాను చెప్తాను దేవుని మాటకి లోబడలేకపోతున్నాను అనమాట అంటే నా ఫ్యామిలీ విషయాల్లో చూసుకుంటున్నాను మా అత్తగారి సైడ్ పోతే అసలు అసలు దేవుని మీద ఇంత వాళ్ళకి భయము భక్తి ఏమి లేదనమాట ఏదో సండే రోజు చర్చికి వెళ్తారు ఏదో వెళ్ళాలని వెళ్తారు వెళ్ళి అక్కడ వాక్యం ఆ వాక్యం ఏం చెప్తుంటే కూడా వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే దేవుని సత్యం వాళ్ళ పడడం లేదనమాట మళ్ళా వాక్యం వినేసి వచ్చేస్తారు మళ్ళా వచ్చేసే తైబుల్ మళ్ళా ముగ్గురు పెట్టేస్తారు మళ్ళీ ఆదివారం ఆ బైబుల్ గుర్తుకొస్తాను అనమాట నేను మా తరులో ఊళ్ళలో చూస్తా కదా అసలు వాక్యం బాగా చదువుతారు పాట బాగా పాడతారు కానీ వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతుంది ఏ వాక్యం ఏ విధంగా ఉన్నది ఏ వాక్యం ఏ విధంగా మనకి విశ్వాసంలో తీసుకోవాలి ఏ వాక్యాన్ని ఏ విధంగా మనం ఆత్మానుసరంగా అర్థం చేసుకోవాలా ఏ వాక్యాన్ని మన జీవితంలో ముందుకు సాగాలంటే ఈ వాక్యం ఎలా గ్రహించాలా ఏ వాక్యాన్ని మనం మనసులో పెట్టుకోవాలంటే ఏ విధంగా ఉండాలా అసలు ఏసు ప్రభు ఏంది అసలు ఎందుకు వచ్చిండు ఆ మనము పర్లోకరాజ్యం పోలంటే మనం ఏం చేయాలా పన్నెండు మంది శిష్యులు ఏం చేసారు అనే ఆలోచన వాళ్ళకి అంటే ఏసు ప్రభు పుట్టిండు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రోజు అంతే ఆ రోజు పండుగ చేసుకోవాలా బట్టలు కొనుక్కోవాలా అంతే అనమాట కానీ చాలా మటుకు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాను నేను చాలా సార్ వాళ్ళకి చెప్తున్నాను నేను మీ ఊర్లో మీటింగ్ పెడతా కానీ ఎందుకు అక్కడ సైతాన్ బలంగా బలంగా ఉందనమాట అక్కడ అక్కడ ఎట్టుంటే సైతాను అసలు అక్కడ అక్కడ ఒక్కసారిని తీసుకెళ్ళి మీటింగ్ పెడదామని ఎన్నో ప్రయత్నం చేస్తున్నా అసలు కానిస్తలేదు ఎట్లా అంటే అసలు రానియకుండా చేస్తుంది అక్కడ కానీ నేను ఆయనగా నేను ప్లాన్ దేవుడి మీద నేను ఆధారపడి ఉన్నా ఏదో ఈ సంవత్సరంలో కంపల్సరీ అక్కడికి వెళ్ళి మీటింగ్ చేయాలా వర్షిప్ చేయాలా అక్కడ దురాత్మని తీసారని ఎంతగానో ప్లాన్ చేస్తున్నా పోయిందైనా చాలా ప్లాన్ చేసినాను ఆయనగా సైతం కానీ అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా నేనువే పట్టణం లాగా నా దృష్టికి అట్లే ఉంది అక్కడ చాలా పెద్ద ఏజ్ ఒక్కొక్కరు ఏజ్ ఎనభై ఐదు తొంభై తేజులు ఉంటారు ముసలు ఏం చేస్తారు పాపం వాళ్ళు ఒక్కరే దేవుని ధ్యానించుకుంటారు వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళ ఆ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళతో అంటుంటారు అనమాట ఏమయ్యా నువ్వు మందు తాగావా సిగరెట్ తాగావా అంటే నేను మందు తాగాను అరే అదేంటంటే నేను చెడ్చుకెళ్తా కదా బాప్సం తీసుకున్నా కదా నిజేమైనా దేవుని నమ్ముకున్నా కదా అందులో నేను మందు అబద్ధాలు మాట్లాడను చెడ్డ మాటలు మాట్లాడితే వాళ్ళు అంటే అరే మళ్ళీ మా అల్లుడు మా కొడుకు మా మనవడు మా మన్వరాలు వాళ్ళో బాప్సం తీసుకురు వాడు ఏసు బాబు నమ్మిన వాడు వాగ్దానం వచ్చింది మళ్ళీ వాళ్ళు మందు దాక్తారు చెడ మాటలు మాట్లాడతారు సినిమాలు చూస్తారు అని అంటే లేదు లేదు మన దేవుడు నిజమైన దేవుడు అంటే అవునయ్యా నేను కూడా చాలా లేటుగా గ్రహించిన ఈ నిజమైన దేవుడు అని మంద ఆపేసిన నేను మంద ఆపేసి ఐదు సంవత్సరాలు అవుతుంది అంటున్నా ఆయన ఏజుడు ఎనభై సంవత్సరాలు నేను చాలా అదృష్టవంతుంది నువ్వు మంద ఆపేసి ఐదు సంవత్సరాలు అవుతున్నా దేవుడికి ఇంకా పెట్టిందంటే ఆయనకి ఏదో ఉన్నది నీ ప్లానింగ్ వీళ్ళ గురించి నీ నీ మన్వరాల గురించి నీ కోడల గురించి నీ అల్లుల గురించి ప్రార్థన చేయమని దేవుడు నిన్ను పెట్టినాడు నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేయి వాళ్ళ గురించి నువ్వు కన్నిటి ప్రార్థన చేయ అనేసి ఆయనకు నేను కొన్ని వాక్యాలు చెప్పిన అనమాట చెప్పినప్పుడు ఆ చాలా ఏడ్ చేసాడు అంటే నేను చాలా అదృష్టం అంతుంది నేను దేవుడు పెట్టిండంటే నువ్వు ఐదు సంవత్సరాల కింద నువ్వు తాగుతూనే ఉన్నావు కానీ అప్పుడు నేను దేవుడు తీసుకున్న నువ్వు పర్లోకరాజ్యం పోకపోతుండే కానీ దేవుడు నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఏమైపోయినా నువ్వు పర్లోకరాజ్యం పోతావు ఆ నమ్మకం నీకు ఉంది కదా అంటే ఆ నమ్మకం నాకు ఉంది నేను రాత్రిపూట ప్రార్థన చేసుకుంటా పొద్దున్న లేచినాక ప్రార్థన చేసుకుంటా పాట పాడుతుంటా కొన్ని వాక్యాలు నా మనసులో గుర్తుంది నేను చదువుకోలే అందుకు నాకు బైబుల్ తెలియదు అంటే నేను కొన్ని వాక్యాలు చెప్పినా కొన్ని వాక్యాలు పోయినప్పుడల్లా నేను కలుస్తుంటా అది ఒక నమ్మకం వచ్చేసింది ఏమొచ్చేసిందంటే దీని పర్లోక రాజ్యం పోతాం కానీ దాంతో పాటు ఒక బాధ కూడా వచ్చేసింది ఏం బాధ అంటే అరే నా మన్వరాలు నా అల్లుడు పర్లోక రాజ్యం పోతారో పోరు వాళ్ళ నిజమైన దేవుడిని తెలుసుకో చాలా కుటుంబాలు ఉన్నాయి మా తాపట్లో వాళ్ళని మార్చాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా అని ఒక చాలా అదొకటి ఉండిపోయింది అనమాట నా లైఫ్ లో అది చేయాలని చాలా ఆశ ఉంది అనమాట అయితే మళ్ళీ ఇక్కడ వాక్యం చూద్దాం మనము యోన రెండో అధ్యాయం మొదటి వచనంలో ఏముందంటే ఆ ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యోహోవాకు ఇలాగో ప్రార్థించాను అయితే ఇక్కడ ప్రార్థన ఏం చేస్తుందంటే నేను ఉపద్రములో ఉండి యోహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను పాతాల గర్భంలో నుండి నేను కేకులు వేయగా నీవు నా ప్రార్థన నంగ అయితే ఇక్కడ యోనకు కష్టము ఇంతవరకు ఎవరు రాలేదు నా దృష్టిలో భయంకరమైన కష్టంలో యోన ఉన్నాడు అలాంటి కష్టము ఎవరికైనా ఎవరికి రాలేదు కానీ ఇక్కడ దేవుడు యోనకి ఎంతకిస్తున్నాడంటే దేవుడు యోన ద్వారా ఆ దేశాన్ని మార్చాలనుకుంటున్నాడు ఆ విషయం యోన గుర్తు చేస్తున్నాడు అనమాట అయితే ఇక్కడ నాలుగో విషయంలో ఏముందంటే నీ సన్నిధిలో నుండి నేను వెలి వెలి వెయ్యబడి నీ పరిశుద్ధాత్మయ నీ పరిశుద్ధ నీ పరిశుద్ధాల నీ పరిశుద్ధాల తట్టు మరలా చూసేదనుకుంటుంది ప్రాణమంతయ్యో వచ్చినంతగా జలములో జలములో నన్ను చుట్టుకుని ఉన్నది సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రము నాచున్న తలుచుకుంటూ తలుచు తలుచుకు ఉన్నది తలకు చుట్టుకొని ఉన్నది నేను ఇక్కడ నేను ఆ మూడో అధ్యాయంలో క్లోజ్ చేసేస్తాను అంతటా యుహో వాక్కు రెండవ మామన యో ప్రత్యక్షని అయితే నా ప్రార్థన వినేసి మూడో అధ్యాయంలో ఏమంటున్నట్టే మూడో అధ్యాయం మొదటి వచనంలో అంతటా యుహోవ వాక్కు రెండో మరణ ఏనోకు ప్రత్యక్షమే సెలిచిగా నీవు లేచి నా వాయిస్ ఇప్పుడు వస్తుంది కదా ఇక్కడ వర్షం పడుతుంది ఒక్క ఇప్పుడు నేను పదో వచనం చదువుతున్నాను అంతలో యుహోవా మత్స్యమునకు ఆగ్నేయగా అది యోను నేల కక్కెను అంటే ఇక్కడ యువన ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తుందంటే అయన ప్రార్థన విని మళ్ళా చాప మళ్ళా త్రిమింగానికి ఆగ్నేయంగానే మళ్ళా చాపబోయే ఎడలోకి అక్కేస్తుంది అనమాట అప్పుడు మళ్ళా ఈయన మళ్ళీ ఈయనతోనే దేవుడు ఏం చేస్తున్నాడు నినవేపట్నం పంపించి అక్కడ వాళ్ళకి దేవుడు ఇట్లా చెప్తే అప్పుడు నినవట్నం పట్టణస్తులు అంత అంత దేవునికి ఒక బట్ట చుట్టుకొని అంత ఎన్నో రోజుల్లో కాస్త ఉపవాసం ఉండి పశువులు కానీ మనుషులు కానీ ప్రార్థన చేస్తే మళ్ళా దేవుడు నినవేపట్టడానికి ఆయుష్ పెంచుతున్నాడు అనమాట అంటే చూడండి ఇక్కడ ఏంటంటే నువ్వు చేయని పనిని మళ్ళా దేవుడు నీతోనే చేపిస్తున్నాడు అనమాట ఇంకో విషయం ఈయోనకు వచ్చిన సమస్య దేవుడు ఇప్పుడు మనకి ఇస్తాడా యోన చేసిన ప్రాబ్లంని మనం ఫేస్ చేస్తామా ఎందుకంటే నా తెలిసిన మటుకైతే దేవుడు అలాంటి ప్రాబ్లం మనకి ఇవ్వడం అనమాట మీరు ఎంత స్వార్థం చేపించినా దేవుడు మీకు ఎలాంటి దెబ్బ కొట్టడం అనమాట ఎందుకంటే దేవుడు మన గురించి తన ప్రాణాలు అర్పించి కాబట్టి నేను ఎప్పుడు ప్రేమిస్తున్నా దేవుడు ఎప్పుడు చెప్తున్నా అనమాట దేవుడు పాపిని ప్రేమిస్తుని పాపాని ప్రేమించడు తర్వా నేను ఎందుకు చెప్తున్నానంటే పాత నిబద్ధంలో కఠినంగా దేవుని శిక్ష అదే ఫాలో చేస్తే చాలా మంది భూమి మీద ఉండకపోతుంటే చాలా మంది పర్లోక రాజ్యం పోకపోతుండే కానీ మనం చాలా అదృష్టవంతున్నాం దేవుడు మన గురించి వచ్చి తన శిల్వకెక్కి మనం అప్పుట్లో పాపం చేస్తే బదులు అర్పిస్తుంటే కానీ మన గురించి అని బదులైపోయాడు అనమాట ఎందుకు నువ్వు పాపం చేయొద్దు చిన్న చిన్న విషయాలలో మన కోపం వచ్చేస్తుంటుంది చిన్న చిన్న విషయాల్లో మనం దేవుని పక్కన పడుతుంటాం ఈ విషయాన్ని మనం ముఖ్యంగా తట్టుకోవాలా ఎందుకు చిన్న విషయాన్ని కోపం అవుతుందా అని మనం క్రాస్ చెక్ చేస్తూ ఉండాలి ఒకప్పుడు నాకు చిన్న విషయాన్ని కోపం వచ్చేస్తుంటే తర్వాత నాకు క్రాస్ చెక్ చేసుకుంటే అది ఎందుకు అట్లా అవుతుందని కానీ మళ్ళీ ప్రార్థన చేయగానే దేవుడు నాకు ప్రతి దానిలో కోపం లేకుండా అయిపోయింది ఎందుకంటే నేను కోపం చేసినా అనుకోండి నేను లోబడకుండా మళ్ళీ యువనకి దేవుని లోబడలేదో మళ్ళీ నేను డిఫరెంట్ వెళ్ళిపోతాను అనమాట అనేసి నేను ఏం చేస్తుంటే క్రాస్ చెక్ చేసుకొని ప్రతి చిన్న విషయంలో కానీ దేంట్లో కానీ నేను కాంప్రమైజ్ అవుతుంటాను మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటాం అనమాట నువ్వు ప్రతి దానికి కాంప్రమైజ్ అయిపోతాయి ఎందుకు అంటే ఏం చేస్తాం దేవుళ్ళు ఉన్నాం మనం కాంప్రమైజ్ కావాలా కదా అంటే చాలా మంది ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న కాంప్ర కాంప్రమైజ్ కావాలన్నమాట కాదు ఇది కదా కానీ మనం దేవుని విషయంలో కాంప్రమైజ్ కావాలా ఎప్పుడైతే నువ్వు దేవుని దేవుని విషయంలో కానీ సేవకుల విషయంలో కాంప్రమైజ్ కాకుంటే నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ మన మైనస్ అయిపోతుంటాయి చాలా మంది ఉంటున్నారు ఇంత ప్రార్థన చేస్తా ఇంత వాక్యం చదువుతా ఇంత సేవ చేస్తా ఇందుకు నాకు ఆశీర్వాదాలు వస్తాయి అంటే బెయిన్గా చిన్న ఇదే బెయిన్ చిన్న చిన్న విషయాలు ఈ విషయాల వల్ల మనం ఏం పోతుందంటే మైనస్కి వచ్చేస్తుంది కానీ నిజం చెప్తున్నాను నేను ఇవన్నీ గ్రహించిన ఇవన్నీ గ్రహించిన తర్వాతనే నేను ప్రతి విషయంలో నేను కాంప్రమైజ్ అవుతున్నాను అనమాట ప్రతి విషయంలో ఎవరైనా నన్ను కొట్లాడినా కూడా నేను మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకోండి అని నేను దేవునికి వాళ్ళ విషయంలో ప్రార్థన చేస్తున్నా ఎందుకంటే దేవుడు నా మనసని చూస్తున్నానమాట నా జీవితంలో చాలా జరిగినాడు అనమాట నేను అయినా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూనే ఉంటా కొంతమంది నా శత్రువులు వాళ్ళు నాకు మ్యారేజ్ పిలిచారు నువ్వు ఎట్లా రావాలన్నారు వాళ్ళందరూ అనుకుని నేను రాదనుకున్నాను అక్కడ నేను ప్రార్థన చేసినా దేవ ఆ రోజు నేను చిత్తముడిని అక్కడికి వెళ్ళాలన్నా నేను ఆ చిత్తముడిని అక్కడికి వెళ్ళినాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్రదం చూసి అదే సంతోషపడడు అదే నువ్వు నిన్ను చూసి చాలా సంతోషం అయిపోదండి నన్ను పాపం తీసుకెళ్ళి నాతోనే ఉండి పాపం నాతోనే అన్నందు తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ నాకు చెప్పిండు మళ్ళీ నా గురించి ప్రార్థన చేసినా ఒక నేను పోకుండా నాకు ఆయన ప్రాబ్లమ్స్ చెప్పకపోతుండే అది అది అక్కడే ఉండిపోతుండే ఎందుకైతే నేను ప్రార్థన చేసి దేవుడు అక్కడ నన్ను యువనగా నేను అక్కడ పంపించిడు ఆ ప్రాబ్లం నాకు ఆయన చెప్పిండి నేను ప్రార్థన చేస్తాను నేను ప్రతిరోజు రాత్రి కానీ పొద్దున కానీ నేను డైలో ఇక్కడ ఎంతమంది స్కైప్ కాల్స్ ఉన్నారో వాళ్ళ గురించి నేను ప్రార్థన చేస్తూనే ఉంటాను చాలా మంది గురించి చేస్తుంటాను అనమాట ఎందుకంటే ఇలా జరగడం వల్ల మనకి దేవుడు మనం ఇతరుల గురించి ప్రార్థన చేస్తే దేవునికి చాలా సంతోషం అనమాట ఎందుకంటే ఆయన మనసు అట్లాంటిది చాలా మంది మీరు కూడా అంటే నా మీకు కూడా చేస్తూనేమో ఒక డైరీలో కానీ అంటే మీకు ఆ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు డైరీలో రాసుకోండి వాళ్ళ గురించి ఒక త్రీ డేస్ కానీ మీకు టైం ఉన్నంత ఒక వన్ డే కానీ టూ డేస్ కానీ ప్రార్థన చేశారనుకోండి వాళ్ళకు సమస్య పోతుంది వాళ్ళు దేవుడిని తెలుసుకుంటారు ఒకసారి వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేసి వదిలేస్తే ఇక దేవుడు వాళ్ళని పట్టుకున్న తర్వాత మళ్ళా వదలడం అనమాట మిగతా అంతా అది ఒకసారి అన్న కూడా అందరు మనతో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం పని చేస్తే మిగతా ఫిఫ్టీ దేవుడు పని చేస్తా ఈ వాక్యం దేవుడు దేవించింది అక్క సిస్టర్ థ్యాంక్ బ్రదర్ ప్రేస్ ద లాడ్ క్యాథరిన్ సిస్టర్ మీరు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారా క్యాథరిన్ సిస్టర్ ప్రేస్ ద లాడ్ అక్క చెప్పండి చేయండి చేస్తా స్తోత్రం నేన పరిశుద్ధుడ మైమోన్నతుడ సరశక్తి మంతుడ జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా అందరూ బట్టి నీకు వందనాలు యసు ప్రభా వాక్య సరంగా మేము జీవించలో పడాలి ప్రభా కొ సమస్యను శక్తి మాకు దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభా నిరాకట త్వరలో ఉంది కనుక ప్రభావ మేము సిద్ధపడాలా ప్రభా యసు ప్రభానికి వందనాలు మా శరీరాలు మా ఆత్మలు కూడా సిద్ధపడాలా ప్రభ పరిశుద్ధంగా ఉండట శక్తి దయచేయండి నీ పరిశుద్ధాత్మ అభిషేకించండి నాయన ముందుకు నడిపింపబడాలా తండ్రి నీకు వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన తండ్రి మరి యేసు ప్రభాకడ త్వరలో ఉంది కనుక ప్రభ భయంకరమైన శ్రమలో ఉండబోతున్నారు నాయన పతొక్క బిడ్డ యేసు ప్రభావని వాక్యానుసారంగా జీవించి లోబడే శక్తి దయచేయండి తండ్రి నీకు వందనాలు ప్రభ ఒక్క బిడ్డకు తోడై నడిపించండి తండ్రి ఈ శయానికి వందనాలు ప్రభ ఏ దుష్టుడు ఎవరిలో పనిచేయకుండా ప్రభా మీరు కాచి కాపాడండి భద్రపరచండి తండ్రి యేసు ప్రభానికి వందనాలు అయినా తండ్రి యేసుకృష్ణ రాముల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాం అయినా మరి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండినైనా పథక కుటుంబానికంతా తోడై నడిపించే విజయానికి దయచేయండి బలపరచండి అభిషేకించి మీరు వాడుకోండి ఆయన మరి వాళ్ళ కుటుంబాలకు జ్ఞాపకం చేసుకోండి ఆయన తండ్రి మరి ఎంతో మంది ఇరుకులు ఇబ్బందులు శోధనలు ఉన్నారని ఆయన వాళ్ళని తప్పించే దేవుడు మీరే ప్రభావ వాళ్ళని కాచి కాపాడండి భద్రపరచండి తండ్రి నీకు వందనాలు ప్రభ స్థిరపరచండి దేవ రక్షణ మార్గంలో నడిపించండి నాయన వాళ్ళకు తెలియక తెలిసిన పాపాలుంటే క్షమించండి పరిశుద్ధపరచండి రక్తంతో కడగండి నాయన తండ్రి నీకు వంద నాలుగు సూత్రంలో చెల్లిసాం పథకవిడకు తోడై నడిపించే విజయాన్ని విదించండి తండ్రి దుష్టి నుంచి తప్పించండి రోగాల నుంచి తప్పించండి నాయన మతొకీడొక ఆరోగ్యం స్వస్థత కలగచేయండి తండ్రిని కుందర సుతృష్టం ముట్టండి తాకండి స్వస్థపరచండి ఇవాళ గడ్ర ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా ప్రభా మరి రాలని కరిగిపోవాలా దేవా సర్జరీ జరగకుండా ప్రభా ఏసు ప్రభా ముట్టి తాకి స్వస్థపరచండి మా స్వస్థ దయచేయండి విడుదల కలగచేయండి దేవా గిద్దెని బాబులు ముట్టండి తాకండినైనా మరి సర్జరీ జరగకుండా ప్రభా మరి తాకండి ఏసు ప్రభా ముట్టండినైనా ఆ నీకు ప్రాబ్లం నుంచి దయచేయండి ఏసు ప్రభా కుటుంబం అంతా సేవల బలంగా వాడబడాలా ప్రభా కుటుంబం అంతా రక్షింపబడాలా ఇంకా విశ్వాసానికి బలపరచబడాలి ప్రభా మీరేతో నడిపించండి దేవా లక్ష్మణ ముట్టడి తాకండి స్వస్థపరిచండి దేవా మరి గర్భ సంచడానికి కరిగిపోను కాకదేవా మరి మూత్రపిండవాల ప్రభావ సంపూర్ణ అస్వస్థత ఏ ఆపరేషన్ జరగకుండా ప్రభావి ముట్టయినా కుటుంబంతో రక్షణ మార్గం నడిపించండి సైతండి దించండి అయినా ప్రైమరీ సిస్టమ్లు ముట్టండి తాకాడి స్వస్థపరచండి మరి గొంతుల గడ్డ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వస్థత దయచండి తా కుటుంబంతో రక్షింపబడాలా మరి వెనుక లేదు ప్రభా ముందుకు చేయండి తండ్రి విషయానికి వందన ఆ ప్రతిగా పాపను ముట్టాడి తాకండి స్వసపరచండి ఆయన ఆ బిడ్డ కేసు కృష్ణ సంపూర్ణంగా పొందాలా ఆ ఫిడ్ రోగాన్ని కొట్టివేయండి సైతం రాజ్యంతో కూల్చివేయండి ఆ బిడ్డ ముట్టడికి వీల్లేదు చిన్న బిడ్డకు తోట నుంచి విజయాన్ని విద్యా మీరు కొట్టివేయండి నాయన తండ్రి నీకు వందన సంపూర్ణంగా స్వస్సత విడుదల పొంది సాకి నిలబడాలా సుందర బ్రదర్ కూడా ముట్టాడి తాకండి మంచి ఆరోగ్యం స్వస్థతేవా ఆ బిడ్డ సేవ చేయాలా ప్రతి ఒక్క అలవాటు నుంచి విడుదల పొందాలా దేవా ఏ సుప్రభ ఏం అలవాటు యేసుప్రభ చెడు విసలాంచి విడుదల దయచేయండి సంపూర్ణంగా మీరు మార్చుకోండి తండ్రి యేసు ప్రభానికే వందనాలనైనా కుటుంబం అంతా రక్షింపబడాలా సేవ చేయాలా ఆ కుటుంబానికి అంతా తోడిని నడిపించి విజయాన్ని మీరు దయచేయండి మరి యేసుప్రభ అంధకార చీకరణని గతించి నెమ్మది శాంతి దయచేయండి తండ్రి రేణు కష్టం కూడా ముట్టడి తాకండి శ్సపరచండి ఆకలిని అరుగుదల దయచేయండి దేవా ముందుకు సేవలను వాడబడాలా ప్రభావ మీరే సహాయం ఇచ్చేయండి తండ్రి ఆ బిడకు తోడై ఉండండినైనా విజయాన్ని మీరు దయచేయండి దేవిష్టం కూడా ముట్టడి తాకండినైనా ఆ బిడకి ఏ సర్జరీ జరగకుండా ముట్టండి తాకండినైనా విడుదల కలగచేయండి శాంతి సమాధానం దయించేయండి వాళ్ళ భర్తను చెల్లిత దయ్యాలని కాల్చివేయండి ఏసు ప్రభా తాగపు సైతం దేవా అబద్ధ మోసం నుంచి విడుదల పొందాల ప్రభా ఎస్ఐ వందనా స్తోత్రం చెల్లిసినాం మరి కొడుకు బిడ్డ విషయంలో ప్రార్థిస్తున్న వాళ్ళు మంచి చదువుకుని ఉన్నత స్థాయి ఎదగాల ఏ సేవ చేయాలా విశ్వాలు బలపరచండినైనా విశ్వాసంగా తోడై నడిపించే విజయాన్ని దయచేయండి తండ్రి వందనాలు ప్రభా ఏసు ప్రభా సేవ చేయటం ముందుకు నడిపింపబడాలా మీరే కార్యం జరిగించండి దేవా ఎస్ఐయానికి స్తోత్రం సర్దస్టం ముట్టడి తాకండి శ్వాసపరచండి బ్లడ్ క్యాన్సర్ విడుదల పొందాలా అప్పుడు సంపూర్ణంగా స్వస్థత దయచేయండి తండ్రి భర్త పిల్లల విషయంలో గొప్ప ప్రకారం అద్భుతకారం జరిగించండి ఆ కుటుంబానికి సమాధానాన్ని నెమ్మది దయచేయండి ఎసు ప్రభా కుటుంబం రక్తంతో కొనండిని ఆయన రక్షించుకోండి నిలబెట్టండి లక్కి పాపను కూడా ముట్టండి తాకండి మరి బోర్ పెరగకుండా ప్రభా ఆ కాళ్ళు ఎసు ప్రభా జరగకుండా ప్రభా అక్కడ మీరు తోడే నడిపించండి తాకండి విడుదల కలగచ్చేయండి సైతన్ రాజ్యం అంతా కూలిపోవాలా ప్రభా మీరే కార్యం జరిచి కుటుంబం అంతా రక్షింపబడాలా నిస్సంధికి నడిపింపబడాలా ప్రభ శివదాసు బ్రదర్ కూడా ముట్టడి తాకండి బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా విడుదల కలగ చేయండి ఆ కుటుంబానికి సమాధానం కలుగును మీరే కార్యం జరిగించండి నాయన దుష్ట శక్తులు అనేది రాజ్యం అంతా కూలిపోవాలా ప్రభా ఆ కుటుంబానికి ఇంకా విశ్వాసానికి బలపరచండి నిస్సంధికి తీసుకొని రండి నాయన విజయాన్ని మీరు దయచేసి నిరాకడాకి సిద్ధపచ్చుకోండి ఎస్ఐ ఆన్విక పాపను కూడా ముట్టండి తాకండి ఆశ నుంచి విడుదల దయచేయండి మరి కడుపులో ఇన్ఫెక్షన్ ఉందంట ప్రభా ఆ ఇన్ఫెక్షన్ అంతా పోవాలా సంపూర్ణంగా విడుదల కలగ చేయండి ఏసోత్రం నాయన తండ్రి ఏసుప్రభ నరల బలహీనత మీరు కొట్టివేయండి మరి యేసుప్రభ ఆ బిడకు రాకుండా ప్రభా మీరు సహాయపడండి విజయాన్ని మీరు దయచేసి కుటుంబం అంతా సందికి మీరే కార్యం జరిగించండి నాగ నాగేశ్వరరావు బ్రదర్ కూడా ముట్టడి తాకండి చూసపరచండి ఆ బిడ మరి కిడ్నీ ప్రాబ్లం నుండి యశుప్రభ లంగ్స్ ప్రాబ్లం చూడ విడుదల పొందాలా ఆ యశుప్రభ సంపూర్ణంగా విడుదల దయచేయండి ఆ బిడ సేవలో బలంగా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకొని నిసా నిలబెట్టేవాన్ని సందికి తీసుకుంటండి నాయన అప్పుడే యేసుప్రభ నిన్ను మరవనికి వీలేదు ప్రభా అప్పుడే నిన్ను వెంబడి చెప్పిగా మీరు వాడుకోండి ఇంకా బలమైన సేవ చేయాలా బలంగా మీరు వాడుకోండి తండ్రి దీని ప్రజలు కూడా ముట్టడి తాకండి శ్సపరచండి మంచి ఆరోగం శుస్సతో దించండి అప్పుడ మంచి జాబ్లు అనుగ్రహించండి ముందుకు నడిపింపబడాలా ఏసు ప్రభావ నువ్వు మార్గం తెరిచే దేవుడో ప్రభా నీకు ఏది లేదు నాయన అప్పుడైన ఏసు జీవితంలో గొప్ప అద్భుతాలు అచ్చగా జరిగించి ని సాక్షిగా నిలబెట్టండి పిల్లల కుటుంబ ఎంత బలంగా వాడబడాలా అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి కుటుంబానికి దయచేసి మీరే తోడై నడిపించే విజయాన్ని దయచేయండి తండ్రికి వంద నాలుగు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన మరి సాయి చిన్న పాపని విషయంలో ప్రార్థిస్తాం కూడా ముట్టడి తాకండి నాయన జ్వరంతో ఎంతోగాని ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండేనాశు ప్రభా బ్లడ్ టెషన్ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ రావాలా మీరే కారణం జరిగించే శోధన గద్దించండి ఏసుప్రభ కుటుంబాన్ని పీడిస దృశ్య శక్తులని గదింపబడాలా ఏసు ప్రభా కుటుంబంతో రక్షింపబడాలా విశ్వాసం సందికి లాక్కరండి ప్రభా యసు ప్రభా బిడకు చిన్న బిడకు తోడైందండి ఆయన మరి యేసుప్రభ రేపు జరిగే రిపోర్ట్స్ ప్రభావ ప్రతి ఒక్క రిపోర్ట్స్ నార్మల్ ఉండాలని ఆయన మీరే కార్యం జరిగించి మీ నామానికి మా మక్క రంగు ఉండే శక్తి కుటుంబానికి తండ్రి నీకు వందాలు ప్రభావ వాళ్ళంతా సాక్షి నిలబెట్టండి వందనాలైన వకిట సన్ ఏక పుస్త పదవిన పద ద్వారా ఈ ప్రబయత్రన పద్ధతి కొడె నంచితే ఇదనేస్ అంటే అక కే ప్రబదన వక్తపతలా అతిపర్ణన కనర ప్రెస్ ఐరెంట్ టేక్ లోక్ వక్త చే చిక్ పా దయసుని సకక ధా పర్కత జరిగితే పట్టే సహ మరి లోకంలో భకరమైన వైరస్ కానీ ఇన్ఫెక్షన్ బయలుదేరి ప్రభావ కొత్త కాపాడబడాల ప్రభావ ఎవరు కూడా నటించి కూడా కొనండినైనా కుట్ర నెమ్మది దయచేయండి వెళ్తున్న దయ్యాలని కూరాల ప్రభావ ప్రభానికి వందనాలు సమాధానం మీరే కారం జరిగించండి తండ్రి ఏసు ప్రభావాల కోసం మేము ప్రార్థిస్తున్నాం నాయన భద్రపరిచండి నాయన వర్ణగండ కొట్టి వేయండి ఎవరు కూడా మీరే కారం జరిగి ప్రకటిస్తున్నాం మీరే జరిగించండి ఆయన పెద్ద బిడ్డ చిన్న దాకా తోలు నడిపించే విజయాన్ని మీరు దేండి ప్రతొక్క బిడ్డ కష్టంతో దయచేయండి వారంతా నడిపింపడాలి గొప్ప విజయాన్ని దయచేయండి తండ్రి వందనాలు అయినా స్తోత్రంలో చెల్లిస్తున్నాం మమ్మల్ని నిలబెట్టు ఇవ్వండి నాకే చెప్తున్నా మన ప్రభు అయిన యేసు క్రిస్తు ప్రభు కృప కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో ఉన్న మనందరికీ మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధకులకి బంధువులకి అలాగే ఎవరి గురించి అయితే ప్రార్థించడము అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వారి కుటుంబ సభ్యులకి సకల పరిశుద్ధులకు సదాకాలం మనకు తోడై ఉండి నడిపించును గాక ఆమె ందరికీన్ సమా మీ బాబా అభి అభిజ్లో అందరూ యాక్టివ్గా ఉన్నారు